సహనావతు సహనౌునత్తు సహ వీర్యంకర వహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై అసలు ఎవరిని గురువుగా ఎంచుకోవాలి ఎవరయ్యా గురు ఎవరు కాదో ముందు చెప్తున్నారు ఎందుకంటే మనం కాని వాళ్ళ దగ్గరకి అందరికీ తిరుగుతున్నాం అయిన వాడు గురించి మళ్ళీ చెప్తారు మనం తిరిగే వాళ్ళలో వీడు ఉన్నాడా ఒకసారి మిస్టర్ ఎక్స్ గాడు ఎవడు జటిలో ముండి కాషాయా పిచన పశ్యతి ఉదర నిమిత్తం బహుకృత ఎవరిని మనమైతే గురువు అనుకుంటున్నామో ఆ వ్యక్తికి ఉండకూడని భావాలేమిటో వాటిని ముందు చెప్తున్నారు ఎవరయ్యా గురు కాదు జటిలో ముండి లుంచిత కేశ కషాయాంబర బహుకృత వేష ఎంత గొప్ప క్వాలిఫికేషన్స్ ఇవి ఉండకూడదని పశెన్న పిచన పశి మూడహైబర్స్ ఏంటంటే శంకర్లు చెప్పింది బయటవన్నమాట బయట ఆభరణాలు అలంకారాలు గురించి చెప్పారు జటిలో జడలు ధరించి ఉంటాను పెద్ద పెద్ద జడలు ఇలా వేసుకుంటాను ఎందుకు రా జడలనంటే అప్పుడే స్వామీజీగా గుర్తిస్తారు ముండి రోజూ గుండు చేస్తారు ఎందుకంటే అలా నిగ నిగలాడుతూ ఉంటే అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు ఇప్పుడు సపోజ్ ఒకటి ఆలోచించండి ఒకడు జడలు పెంచేస్తున్నవాడు ఒకడు ముండి ఇంకొకడు ఉన్నాడు లుంచితకేశితకేశుడు అంటే ఏంటంటే వాడు రోజూ ముండనం చేయడం అంటే కష్టం కదండి కత్తికు రోజు గోకడం అంటే కష్టం అందుకని వాడు ఏం చేస్తా వేర్లతో సహా ఒక్కసారి పీకేసుకుంటాడనమాట ఇంట్రుకలన్నీ ఇంకా పీకేస్తే ఇంకేం ఉంటుంది ఇంకేం మొలవదు అంటే బాల్డ్ హెడ్ అనమాట ఏమీ లేదు శుద్ధం సుమతి ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగున్నంత సుఖం లేదు బోడిగుండు కూడా కాదు అదేంటది బట్టతలంత సుఖం లేదు ఇందుకు ఇంకా అసలు ఏం లేదు జటిలో ముండి లుంచిత కేసహ అది కాకుండా కొంతమంది స్వామీజులు ఉన్నారు అసలు నా లెక్క ప్రకారం ఏంటంటే స్వామీజులంటే జుట్టు తెల్లబడింది అనుకోండి గౌరవం ఎక్కువ పెద్దనా అనుభవం ఇప్పుడు నేను ఎంత చెప్పను అండి కుర సన్యాసే ఎంత చెప్పండి అసలు పండిపోయి ఎండిపోయినటువంటి సన్యాసులు మాట్లాడలేని మాటలు నేను మాట్లాడినా పాపం కుర సన్యాసి బాగానే చెప్తున్నాను అంటే వయస్సుకి ఆ విలువ ఉండదు వయస్సు తక్కువ కదండి ఆ ఉండదు జుట్టు పండితే ఉండే గొప్పతనం ట్రైన్లో వెళ్తున్నాను సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్ అక్కడ ఏంటంటే ఒక దంపతులు ఇద్దరు వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్తున్నారు అనమాట అంటే ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ వేరే ఊరు వెళ్తున్నారు నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళు పైన ఆయన పడుకున్నారు కింద పడుకున్నారు ఇద్దరు నాతో సాయంత్రం పూట కబులు చెప్పారు వాళ్ళహారం అది నేను తెచ్చుకుంది వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు చాలా ఆనందంగా తయారు అయిపోయింది ఈయన లేచారు నన్ను చూసి లేచి బాత్రూమ్కి వెళ్ళారు తిరిగి వచ్చేటప్పటికి గుర్తుపట్టలేకపోతున్నాను వాళ్ళు ఆవిడంటే హా హనీ వెరీ నైస్ నాకు అది అర్థం కావట్లేదు ఏంటి ఇలాగా మనిషి ఇలా మారిపోయాడేంటి మీసాలన్నీ నల్లగైపోయాయి జుట్టంతా నల్లగైపోయింది ఇంచుమించి అతనుకో అరవై ఎనిమిదో డెబ్బై అంత ఉంటుంది అనమాట ఆయన అడుగుతున్నా అనమాట కానీ డెడ్ ఐ డై వెల్ ఏంటి బతికున్నాడు వీడు ఏంటి నేను బాగా చచ్చానని అడుగుతుంది ఇద్దరు బ్రహ్మాండంగా తయారైపోయారు వయస్సి గతే కమవికారహ శుష్కే నీరే కక్కసారహ ఇంకా నీళ్ళు ఎండిపోలేదు చెరువులో కాబట్టి ఇంకా దీనికి దీనికి ఏదో వెయ్యాలి సరే వదిలేద్దాం జటిలో ముండి జడలు పెంచుకుంటారు కొంతమంది లుంచితటేశ ఆ వెంట్రుకలని పీక్కుని కూర్చుంటారు అదొక సాధన అంటే ప్రపంచం నన్ను సన్యాసిగా గుర్తించాలని వాళ్ళు ఎన్ని హావభావాలు చేస్తారో అన్ని చేస్తారు కాషాయాంబర బహుకృత వేష నిజంగా కాషాయాంబర బహుకృత వేష అవి చూస్తుంటే ఈ కాషాయం కట్టిన వాళ్ళందరికీ విలువ అనేది ఎలా ఉందంటే సినిమాల్లో లేకపోతే సీరియల్స్లో వీళ్ళని ఒక విచిత్రమైనటువంటి జోకర్లుగా చూపించడం అంటే ఎవరికైనా సరే రోడ్లో సన్యాసులు అంటే ఇంకా వీళ్ళే వీళ్ళ వాళ్ళని వాడికి ఏదో చెడతలు ఇవ్వడం వాడికి విభూతి పెట్టడం లేకపోతే నామం పెట్టడం అని పంపించడం ఆ సినిమా చూపించడం అప్పుడు మన వాళ్ళందరూ కూడా హే హే అని అవ్వడం అంటే మనం ఎకరించేది మనం ఎగతాలు చేసేది ఒక సన్యాసి వ్యవస్థని ఒక సన్యాసి సంప్రదాయాన్ని మనం ఎకరిస్తున్నాం స్పర్శ కూడా ఒక హిందువుకి లేకపోతే ఎంత శోచనీయమైనటువంటి అంశం ఆలోచించాడు ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే కాషాయం సన్యాసి వేసుకుంటాడు గుడి బయట కూర్చొని అడుక్కున్న వాడు వేసుకుంటాడు వాడు ఈ కాషాయం కడతాడు బాగా చదువుకున్నటువంటి విద్వత్ సన్యాసి ఈ కాషాయం కడతాడు ఒక తపస్వి కాషాయం కడతాడు వీడికేమో డబ్బులు వస్తుంది వీడికేమో కీర్తి వస్తుంది వాడికేమో మోక్షం వస్తుంది కాషాయం ఎవరికి ఏం తల్లిది ఎవరేది కోరుకుంటే దేని దృష్టిలో పెట్టుకుని వేసుకుంటే వాడికి అని శంకర్లు అంటున్నారు ఇది బయట వేషాలు ఇక లోపల పశ్యన్నపి పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహు వేష అంటే ఇక్కడ బాగా ఆలోచించండి ఇతను పోని ఏదో వేశం వేశాడు కాషాయం కట్టాడు పక్కన పెట్టండి పశ్యన్నపి న గొప్పగా చెప్పేస్తున్నాడు వేదాంతాన్ని ఆత్మ అంటే ఇంకేమి లేదు ఇంకా అతని దగ్గర కూర్చుంటే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది కానీ ఆయన అడగండి నీకేమని వచ్చిందా ఇంచు కూడా రాలేదు నీకెంత వరకు అంటింది ఇక్కడ మూడో లేని అంటుంది పశ్యన్న పిచన్ పశ్యతి మూడ అతను గొప్పగా చెప్పేస్తుంటాడు తత్వాన్ని కానీ వాడికి మటుకు తత్వం పట్ల నిష్ట ఉండదు తత్వనిష్ట ఉండదు ఎలాంటి వీడు అనంటే పాయసం గిన్నెలో గరిట్ లాంటి వాడు అనమాట పెద్ద అండా నిండా పాయసం తయారు చేశా అందులో గరిట పరిస్థితి ఏంటి తెలుసండి అందులోనే మునిగి ఉంటుంది పీకలోతూ గరిట మునిగుంటుంది దాన్ని మనం ముట్టుకున్నప్పుడు ఇలా తీసి అందరికీ పోస్తాం ఐదు వందల మంది తిని అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో అబ్బబ్బా ఎంత బాగుందో ఇంకొద్దిగా వేస్తే బాగుంటుందని అంటారు అంత బాగా ఆస్వాదిస్తారు మీరు వెళ్ళి వస్తే గరిట ఇంతమందికి వడ్డిచ్చావు పాయసంలోనే మునిగున్నావు ఎలా ఉందే పాయసం అంటే నేను తింటే కదా తన్ను తాను ఉద్ధరించుకున్నవాడు ఎప్పుడు ఇతరుని విమర్శించండి మొట్టమొదటి ఈ శాస్త్రాలన్నీ కూడా ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదేత్ మరి స్వామి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మరి మీరు బయటికి చెప్తున్నారు కదా ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే మా గురువు నాకు ఒక ఆజ్ఞ పెట్టారు ఏంటంటే ఒరే చదువుకున్నది విన్నది అలా విడిచిపెడితే కుళ్ళిపోతుందిరా తుప్పు పడుతుంది చెప్పి చెప్పి ఏదో రోజు నీలో కూడా మార్పు వస్తుంది పరిణామం వస్తుంది అందుకని చెప్పాలి అంతేకాదు విన్నదాన్ని చెప్పేటప్పుడు మనలో కూడా తెలియనటువంటి ఒక ఆనందం వస్తుంది మననం అంటారు అది కాబట్టి నీ కాలం కూడా వినడానికి పావువంతు అయితే చెప్పడానికి ముప్పావంతు శక్తి కావాలరా ఆ ముప్పావంతు శక్తిని దీంట్లో వినియోగిస్తూ పోతుంటే భావాలన్నీ కూడా చెప్పబడిపోతాయి ఒకరోజు నీ మాట ఆగిపోతుందిరా ఆ మాట ఆగిపోయినరోజు ఇంక నీకు ప్రకృతికి ప్రపంచానికి దేనికి సంబంధం ఉండదు ఆ మాట ఆగిపోయేంత వరకు చెబుతూ ఉండు అన్నారు అది నీ ధర్మం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమతవ్యం కాబట్టి పశ్యన్ అపిచన పశ్యతి మూఢ ఇంత బాగా చెబుతున్నా లోపల వాడికి అర్థం కావట్లేదంటే ఇంతకంటే మూడు ఎవడు ఉంటాడు చెప్పండి ఇంత అద్భుతంగా చెబుతున్నా వాడికి లోపల అర్థం కావట్లేదు అక్కడ విన్నవాడు తరించేస్తున్నాడు విన్నవాళ్ల మనస్సులు మారిపోయి అబ్బా ఇంతేనా అని వాళ్లలో మార్పు వచ్చేస్తుంది కానీ చెప్పేవాళ్ళు మార్పు రావట్లేదే మరి ఎందుకు ఈ ఉదర నిమిత్తం బహుకృత వేష భిక్షల కోసం పాదపూజల కోసం దక్షిణల కోసం కీర్తి కోసం పదవుల కోసం పీఠాల కోసం ఆధిపత్యాల కోసం వ్యవస్థల్ని నిలుపుకోవడం కోసం అంగం గలం ఫలి దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీవా దండం తదే న ముంచ్యాషాపిండ ఇక్కడ మళ్ళీ అందరినీ ఉతికేస్తున్నారా ఒక్కరే పెడుతున్నారు అందరి ఏంటి అంగం అవయవాలు గలితం క్షీణించిపోతున్నాయి ఫలితం దాని యొక్క ఫలితం ఏంటి ముండం అంటే తల నరిసిపోయింది ఇంద్రియాలన్నీ క్షీణించిపోతున్నాయి తలంతా కూడా నరిసిపోవడము లేకపోతే జుట్టు ఊడిపోవడము అంతా అయిపోయింది ఇంద్రియాలన్నీ క్షీణించిపోతున్నాయి దశన దశనములు అంటే దంతాలు ఊడిపోతున్నాయి జాతం తుండం ఇవన్నీ ఊడిపోయి ఇంద్రియాలన్నీ క్షీణించిపోయి శరీరం అంతా ముడతల పడిపోయి ఉన్న జుట్టంతా కూడా నెరిసిపోవడము లేకపోతే అయి రాలిపోవడమో అయిపోయి ఇప్పుడు ఏమవుతున్నాడు వృద్ధత్వానికి చేరుకుంటున్నాడు ఆలోచించండి ఇప్పుడు ఏంటి వీడి పరిస్థితి వృద్ధో యాతి గృహీత్వా దండం నిటారుగా నిలబడే శక్తిని కోల్పోయాడు దీని మీదనో ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది ఒక దండం మీద అయినా కూడా తదపిన ముంచీ ఆశాపిండం అప్పటికీ పిండంలో ఆశ వదలట్లేదే తలలు బోడులైన తలంపులు బోడులవునా విశ్వదాభిరామ వినురవేమ అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం చూడండి పళ్ళు ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి పళ్ళు పోతే రెండు రకాలుగా ఇబ్బంది ఏం ఇబ్బంది మనకు మాట్లాడడం ముందు పడిపోతుంది మాట్లాడలే సరిగ్గా మాటలు రావు తినాలంటే అప్పుడు తినే తిండి అరగంటలో పూర్తి చేస్తే ఇప్పుడు రెండు గంటలు కూర్చుంటే కానీ అవబద్దు అంగంగలితం గలితం కాళ్ళు నిలబడలేవు వణికిపోతూ ఉంటుంది చేతులు ఇలా వణుకుతూ ఉంటుంది కంపిస్తూ ఉంటుంది మాట్లాడుతుంటే కూడా తలకాయల ఇలా ఊతూ ఉంటుంది ఫలితం ఉండం దశనవిహీనం చూడండి పళ్ళు ఊడిపోయే ఒక మనిషిని చూస్తే ఎంత అందంగా ఉన్నా అక్కడ వికారమనేటువంటి ఛాయ కమ్ముతూ ఉంటుంది దశనవిహీనం జాతం తుండం ఏమండి మనం విలువ ఇచ్చేది మాంసపిండం ఎముకలు ఈ పళ్ళు రక్తం నరాలు చర్ము ఏదండి ఈ పోని ఏమైనా మనం విలువిస్తున్నా దీనికి ఏమైనా విలువ ఉందా వృద్ధోయాతి గృహీత్వా దండం ఎంత గొప్ప మాట ఆలోచించండి ఒక్కసారి మన బ్రతుకుని మనొక్కసారి భవిష్యత్తుని ఇలా కోణంలో ఊహించగలిగితే జ్ఞానం ఎంతోసేపు పట్టదండి జ్ఞానానికి బాగా ఆలోచించండి వైరాగ్యం ఉండాలండి మరి ఏం అక్కర్లేదు దీపం వెలిగించాలంటే అగ్గిపెట్టి ఎంత ముఖ్యమో జ్ఞానానికి కూడా ఏం వైరాగ్యం ఉండాలి ఆ వైరాగ్యం కలగాలంటే ఈ భజగోవిందం పరిణితొస్తుంది కానీ మాయ అనేది ఏం తెలుసండి దైవీహ్యేషా గుణమయీ మమ మామేవయే ప్రపద్యంతే మాయామేత అంతరంతితే కాబట్టి నా మాయనేది అర్జునా అర్జున చాలా దుర్మార్గురాలు నన్ను పట్టుకున్నంత సేపు అది నీ జోలికి రాదు నన్ను వదిలేవా అది పట్టుకుంటున్నా ఇంట్లో యజమాని మన ఇంటికి వెళ్ళాం తలుపు కొట్టాం యజమాని పాపం ఎక్కడో ఉన్నాడు కుక్క వచ్చేస్తుంది యజమాని ఉన్నంతసేపు ఆ కుక్క మనల్ని ఏమీ అనలేదు అలా తిరుగుతూ ఉంటుంది మనమేదా ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న ఎందుకు యజమాని నాడు గనుక అది ఏదైనా ఇలా చూసినా ఒక దెబ్బ కొడతాడు వాడు వాడికి కంట్రోల్లో ఉంటుంది మమమ్మా దురత్యయా దైవీ గుణమయీ అర్జున నన్ను పట్టుకున్నంతసేపు నా మాయ ఏం చేయదయ్యా నన్ను వదిలేవా అయిపోయింది దుర్మార్గురాలు అయ్యా మాయ ఎక్కడికెక్కడికి ఈడ్చుకుపోయి నిన్ను పడేస్తుందో చెప్పలే నువ్వు పడిపోయిన తర్వాత కళ్ళు తెరి చూసేటప్పటికి ఏమి అంతు పొంతూ ఏమి ఉండదు కాబట్టి ఏం చేయాలి మామే వయ ప్రపద్యంతే మాయాంతరంతితే ఎవడైతే నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడు మాయను తరిస్తాడు ఎందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే కాలే ని నీ రక్షే అగ్రే వీ పృష్ట భాను రాత్రుబుక సమర్పితాను క్షస్తరుత వాస తద్యాశ భజ గోవింద సంతే నహిక్షగాడు ఉన్నాడు వాడికి భగవంతుడు వైరాగ్యానికి కావాల్సిన అన్ని అవసరాలు ఇచ్చేశాడు ఎవరు ఉండరు వాడికి ఒంటరి వాడు ఏదో బట్టలు వేసుకుంటాడు బొట్టు పెట్టుకుంటాడు ఆలయం దగ్గర అడుక్కుంటాడు దొరికిన తింటాడు ఏంటి కరతల భిక్ష తరుతల వాస వాడికి చేతుల ఇలా పట్టుకుంటాడు భిక్షా పాత్ర అవుతుంది తింటాడు చెట్టు కింద పడుకుంటాడు అడుక్కుంటాడు వాడికి నా ఏమీ ఉండదు ఒంటిరగాడు వాడికి బంధానికి కూడా ఏమి ఇళ్ళు టికానా టిక్కు ఏమి ఉండదు ఏమీ లేదు పోనీ వాడికి ఏమైనా వైరాగ్యానికి కావలసిన భూమిక అద్భుతంగా ఉంది కదా ఇప్పుడు ఇన్ని ఉండి బాబు ఇవన్నీ నిత్యం కాదు శాశ్వతం కాదు అని మనకు బోధపరిచి మనల్ని మనం ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారు వాడికి ఏం చెప్పక్కర్లేదు ఎందుకు ఏమీ లేవు కనుక హాయిగా వైరాగ్యాలు రావాలి వాడికి కానీ వాడి పరిస్థితి ఎలా ఉంది అనంటే అగ్రే పన్ని రాత్రు చుబుక సమర్పితాను శుభ్రంగా అడుక్కుంటాడు తింటాడు రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడో ఏ చెట్టు కిందో ఎక్కడో వాడు మగాం చూసుకుంటాడు బాగా బాగున్నటువంటి చెట్టు వెళ్తాడు అక్కడ నాలుగు చిదుగులు చిదుగులు తెలుసు కదా నాలుగు కర్ర పుళ్ళన్ని తెచ్చుకుంటాడు ఎండినవి దానికి వెలిగిస్తాడు చుట్టలా కాల్చుకుంటాడు శుభ్రంగా కాలు ఏదో చెప్పుకుంటాడు ఏదో మాట్లాడుకుంటాడు అయిపోయింది పడేస్తాడు ఇంకా అయిపోయింది పుష్ఠే భానుహు వాడికి ఏంటంటే ముందు వెనక ఏ ఉందిరాంటే ముందు వెనకంటే ముందు పేర్చుకున్న నిప్పు మంటుంది చలిమంట వెనక అస్తమించిన సూర్యుడు అంతకంటే ఏం లేదు వీడు రాత్రిపూట ఎలా పడుకుంటాడు అంటే చలి ఒకటి ఉంటుంది కదా ఇది ఒంటరితనం ఒకటి అప్పుడు వీడికి ఆ ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం రాత్రుబుక సమర్పిత జానువు చుబుకము అని అంటే ఇది గడ్డం దాన్ని రెండు జానువుని ఇలా చేసుకుంటాడు ఇలా చేసుకుని తినాలి ఇలా పడుకుంటాడు అనమాట పడుకుంటాడు పడుకొని నిద్రపోతుంటాడు వాడికి ఎందుకంటే మామూలుగా పడుకుంటే నిద్ర పట్టదు ఒంటరితనంతో బెంగా ఏదో రకమైనటువంటి ఫీలింగ్స్ పాపం వాడికి రాత్రువు చుబుక సమర్పితాను సరే ఎలా ఉంది వాడి పరిస్థితి కరతల భిక్ష తరుతల వాస కరతలంలో భిక్ష తరుతలంలో వాసం తలం అంటే చెట్టు యొక్క క్రింద భాగం నీడను పడుకుంటాడు కరతలం అంటే చేతిలో అడుకుంటాడు దాంట్లో తింటాడు అమ్మాయితో కవలం పెట్టని అంటాడు అడుక్కుంటాడు పడుకుంటాడు వాడి పరిస్థితి ఎలా ఉండేవాడు అంత వైరాగ్యానికి అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నాయి కదా భవబంధాలు ఏమీ లేవు కదా వాడిని బట్టి పీడించడానికి ఏమీ లేదు వాడికి అడుక్కుంటాడు అన్నం దొరుకుతుంది ఇంత నాలుగు డబ్బులు దొరుకుతాయి శుభ్రంగా వాడికి ఇల్లు వాకిలి ఏమీ లేదు ముందు వెనక ఏమీ లేదు వాడు వేసుకున్న చలిమంట అస్తమించిన సూర్యుడు పోని వాడికి ఉన్న బట్టలు పది జతలు ఉన్నాయంటే లేదు ఓ జత వేసుకుంటాడు సంచిలో మూటలో ఆ ఇంకొకటి పెట్టుకుంటాడు ఏటి వాడి పరిస్థితి హాయిగా ఉండాలి కదా వాడికి నిజంగా వైరాగ్యం ఉత్పన్నమై కాదు బ్రతుకు మనకు ఈ దారిద్ర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు అని అంటే నిజంగా ఒకందుకు బాగుబంధాల నుంచి బయటపడేశాడనే భావన ఏమన్నా లేదు శంకర్లు అంటున్నారు తదపిన ముంచే ఆశాపాసహ వాడికి ఆశాపాసాలు వాడికి వదలట్లేదట అన్నీ ఉన్నవాణ్ణి వదలట్లేదు ఏమీ లేని వాణ్ణి వదలట్లేదు ఆశాపాసాలు భిక్షగాడు ఏంటంటే హాయిగా అడుక్కున్నాడు వచ్చాడు రాత్రిపూట పడుకున్నాడు పడుకున్న వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయాడనమాట ఏంటంటే ఒక అందమైనటువంటి పెద్ద భవనం పెద్ద భవంతే అనమాట తల్లి తండ్రి అన్న అక్క అందరున్నారు ఇంట్లో బంధువులు మిత్రులు అందరున్నారు సరే ఏంటంటే పరిస్థితి అని అంటే కొంతకాలం ఎదిగిన తర్వాత పెళ్లి చేశారు భార్య కూడా మంచి రూపవతి వీడు అందగాడు ఆవిడ అందగత్త ఇద్దరికీ పెళ్ళి అయింది కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఈ సంతానం కలిగింది సో హాయిగా అందరూ కుటుంబం పెద్ద భవంతి కారులు భోగం వైభవం అద్భుతంగా ఉన్నారు సరే ఉన్నట్టుగా ఉండి భార్య ఏదో కోపగించుకుంది వెంటనే పిల్లాడు వచ్చాడు నాన్నగారు అనుకుంటూ వచ్చారు ఒక్క దబ్బిలా కొట్టాడు వీడు కళ్ళు తెరిచి చూశాడు వీడు చలికి కప్పుకున్న బొంతుంది కదా అది కాస్త లిప్పులో పడి విడి వీడి చర్మం కూడా కాలేదు అప్పుడు లేదు చూశాడు అంటే వాడికి స్వప్నంలో కూడా ఆశ ఉందన్నమాట నాకు ఇల్లు ఉండాలి నాకు నాకు భార్య ఉండాలి పిల్లలు ఉండాలి అవి ఉండాలి ఉండాలి అబ్బబ్బాయి ఒంటరిపోతుకెందుకు ఒంటరిగాడికేమో అవన్నీ కావాలనే ఆశలు వాడికి ఉన్నాయి ఉన్నవాడేమో బాబోయ్ ఇవన్నీ తగిలించుకుని ఏమిట్రా బాబోయ్ వీడి బాధ వీడిది వాడి బాధ వాడిది కాబట్టి ఆశ అనేది ఇవ్వండి విడిచిపెట్టేది కాదు ఎందుకు తదపిన ముంచాష సరే మనం వీటి నుంచి బయటపడాలి ఎవరికైనా సరే అసలు ఏమిటి మార్గం ఎందుకు బయటపడాలి ఎలా బయటపడాలి మార్గం ఏంటి కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం హీన ముక్తి భజతి నన్మ భోవిందం భోవిందం గోవిందం భూమే కాలే ఇక్కడ మన యొక్క ఆచారాల పట్ల అవగాహన కలిగి ప్రవర్తించాలి అనేటువంటి సూచనని శంకర్లు ఇస్తున్నారు కోసం కర్మలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది నేను కర్తనే కాను కర్మలు చేయాలి నిర్వర్తించబడుతున్నాయి కాబట్టి ఆ కర్మలు అలా జరగాలి అని చేసేటువంటి వాడు ఇంకొత్తన పుణ్యం కోసం చేసేటువంటి వాడు వీడున్నాడే మొట్టమొదటి చెప్పుకున్నవాడు వీడు చాలా విలక్షణమైన వాడు ఎవరైనా ఒక సాధువుని ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి కూర్చోబెట్టి బొట్టు పెట్టి పూలు చల్లి ఆయనకి పాద చేసి భిక్ష ఇచ్చి దక్షిణిచ్చి వెళ్తూ ఉంటే స్వామి నేను చాలా మంచి పని చేశాను కదా అవును చాలా మంచి పని చేశాను నేను ఒకటి లేపేశానండి ఈరోజు చేశాను దానికి దీనికి సరిపోతుందంటారా కొంతమంది పాపానికి పుణ్యానికి బేరేజ్ వేసుకుని బ్రతుకుతూ ఉంటారు అబ్బాయి పాపము పాపమే పుణ్యము పుణ్యమే అవశ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ అనుభవిస్తూ ఉండాలి దీన్ని అనుభవిస్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ శంకర్లు ఒక చిన్న సూచన ఇస్తున్నారు ఏంటనంటే కృతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అధవాదానం అయ్యా గంగాసాగర్కి వెళ్ళి ఒక ఆయన స్నానం చేయడానికి వెళ్ళారు ఈ గంగాసాగర్ అంటే చాలా గమ్మత్తైనటువంటి క్షేత్రం ఓ కొన్ని ఇంచుమించు ఒక రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణమయ్యి వస్తుంది గంగ ఈ గంగా సాగర్ అంటే చాలా గమ్మత్ అయినటువంటి క్షేత్రం మనం అలా ఒడ్డున స్నానం చేయకూడదు గంగ వస్తుంది కలుస్తుంది సముద్రంలో ఒక ఒక భాగంలో మధ్యలో కలుస్తుంది అక్కడికి పడవలో తీసుకెళ్తారు అక్కడ చాలా బాగుంటుంది సముద్రం గొప్పదా నది గొప్పదా చెప్పండి సముద్రమే గొప్పది ఎందుకు ఏ నదినైనా సరే సముద్రంగా మార్చేసుకుంటుంది కానీ సముద్రం నదిలా మారదు కానీ మనకు అక్కడ బ్రాహ్మలు మనల్ని తీసుకెళ్లి పండాలు స్నానం చేసే ముందు ఆచమనం చేయమంటారు ఆ నీళ్లు సముద్ర నీళ్లుగా తప్పగా ఉంటాయి ఎందుకు పోసుకుంటాం అందులో ఉదయాన్నే ఎలా పోసుకుంటాం ఉపనీళ్లు అందుకని కొద్దిగా తీసి అలా అనుకోండి అంత తీయగా ఇంకోటి ఎక్కడా ఉండదు కొబ్బరి బాండిలా ఉంటుంది వెంటనే మళ్ళీ రెండో ఆచమనానికి గుప్పి తీస్తారు దోస నిండా మీరు అక్కడే నిలబడి రోజంతా తాగిన అలానే ఉంటుంది నెలలు తరబడి తాగిన అలానే ఉంటుంది సంవత్సరాల తరబడి తాగిన అలానే ఉంటుంది గంగకి ఎంత పవిత్రత ఉందో మీ అందరికీ తెలుసు రేవా తపః కుర్యా వసంతు జాహ్నవీ తటే దానం కురుక్షేత్రే మరణం తు నాలుగు క్షేత్రాలు చెప్పారు ఏమిటయ్యా రేవా తటే తప తపస్సు చేయవలసి వస్తే చేయాలని కోరిక పుడితే నర్మదా తీరానికి వెళ్ళిపోండి అక్కడ ప్రతిబంధకాలు ఏవి రాకుండా ఉంటుంది వసంతు జాహ్నవి తటే జాహ్నవీ తటంలో అంటే గంగా తీరంలో కొంతకాలం ఉండండి ఒక ఐదు నెలలు ఆరు నెలలు నిజంగా ఉండాలండి చాలా మంది ఉత్తర భారతదేశంలో వెళ్ళి అక్కడ ఏదో ఇళ్ళ తీసుకుని ఒక ఆరు నెలలో సంవత్సరం ఉండి వస్తారు తెలుసండి ఎవడో ఒక మహాత్ముడు తగిలి వీళ్ళ జీవన గతిని మార్చేస్తాడు అక్కడంతా సాధువులు మహాత్ములే కదండి తీశ్వరుడు సిద్ధులు జ్ఞానులే కదా ఎవడో వీడు గంగలో స్నానానికి వెళ్ళినప్పుడో లేకపోతే కూర్చుని జపం చేస్తున్నప్పుడో వీడి కర్మ పరిపక్వమై వాడు తటస్థిస్తాడు అక్కడికి వెళ్తాడు ఈ ప్రపంచంలో కూడా సాధకుడు అన్నవాడికి సాధు సంగత్యం కావాలనుకున్నప్పుడు గంగకు వెళ్ళిపోవడమే ఇక్కడ కూర్చుని సాధు సంగత్యం మన సత్సంగం చేసుకుంటామండి మనమేదో కలుస్తామంటే ఇరవై మంది సంసార్లు కలిసి చేసుకుంటే సత్సంగం అది సంసార సంఘమే అది వెళ్ళిపోయి ఆ గంగొడ్డున పవిత్రంగా కూర్చుని అనుకోండి ఎవడో ఒక మహాత్ముడు తగులుతాడు మన ప్రారంభవశాత్ వాడు మన జీవన గతిని మారుస్తాడు అందుకని మనకు శాస్త్రాలు అంటున్నాయి వసంతు జాహ్నవీ తటే సరే దానం చేయాలనిపిస్తే దానం దా కురుక్షేత్రే కురుక్షేత్రంలో దానం చేయమన్నారు ఎందుకు తెలిసింది అక్కడ నిలబడ్డటువంటి ప్రదేశం నరనారాయణుడు సంచరించినటువంటి ప్రదేశం అంతేకాదు అధర్మాన్ని చీల్చి చెండాడి ధర్మస్థాపన చేసిన ప్రదేశం కాబట్టి ధర్మస్థాపన అక్కడ జరిగింది కనుక అక్కడ ఏ దానం చేసినా ఏ ధర్మం చేసినా అది వందరు ఎట్లా అభివృద్ధి అవుతుంది కృష్ణుడు వచ్చి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో దానం పడతాడు అప్పుడు బంగారు పనులు ఇస్తాడు కదా అప్పుడు అడుగుతాడు కృష్ణుడు అయ్యా నేను సామాన్యుడిని కాను తెలుసు కదా తెలిసి ఎందుకు ఇచ్చావు అంటే లోక కళ్యాణం కోసం ఉపయోగపడతామని దానం చేశానయ్యా ఏంటంటే నేను ఇక్కడ దానం చేసిన క్షేత్రం కురుక్షేత్రం కదా ఇక్కడికి ఎవరైనా వచ్చి దానం చేస్తే నేను దానం చేస్తే వచ్చిన ఫలితంలో వాటా వాళ్ళకొచ్చాయాలి నాకేమీ దాన ఫలం అక్కర్లేదు అంటాడు కురుక్షేత్రంలో దానం చేస్తే దానికి పేరు కూడా చూడండి కురు క్షేత్రం ఏమిటి దానం కురు క్షేత్రం దానం చేయడానికి దానం చెయ్యమంటుంది ఆ క్షేత్రం యోగ్యమైనటువంటిది కాబట్టి దానం దరుక్షేత్రే మరణం ద్వారా నశ్యాం కాశీలో ప్రాణం విడిచిపెడితే పరమేశ్వరుడు స్వయంగా మన యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కాలభైరువుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అక్కడ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా అక్కడ విశ్వనాథుడి యొక్క అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహం కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని ఒక పురాణ ఉంది మన కాశీలో ఆఖరి గడియల్లో అక్కడికి వెళ్ళి జీవించింది అని కొంతమంది వెళ్తారండి పని కట్టుకుని వెళ్తారు పాపం కానీ ఒక ఆయనకేదో పాపం ఇంట్లో అర్జెంటైన పనిపడి ఆయన టెలిగ్రామ్ ఆయన వస్తూ ఉన్నారు పాపం చాలా పెద్ద ఆయన అక్కడే మరణిద్దామని వెళ్ళారు వస్తూ వస్తూ ఉంటే ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యాడు ప్రాణం వదిలేశారు యోగ్యత లేదంతే కొంతమంది యాత్రకని వెళతారు పాపం వెళ్ళిన చోట ఆ కాశీలో ఏమవుతుంది అక్కడ ప్రాణం పోతుంది అలా ఆలోచితంగా అర్థమైంది గంగా సంగమం ఉంటుంది చూసారు ఆ గంగాసాగర్ సంగమం దాన్ని గంగాసాగర్ అంటారు బాకీ తీర్థ బారు బార్ గంగాసాగర్ ఏక్ బార్ అంటారు మిగతా నదీ జలాల్లో ఎన్నిసార్లు చేస్తున్నా చేస్తు చేస్తూ ఉండాల్సిందే అని గంగాసాగర్లో ఒక్కసారి స్నానం చేస్తే చాలా అలాగే ఇక్కడ మీరు గమనించండి ఈ గంగాసాగర్లో స్నానం చేస్తే వాడికి ఎనలేని పుణ్యం వస్తుందని ఉంది మనకు ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు కురుదే గంగా సాగర గమనం ఇక్కడ గంగాసాగరానికి వెళ్ళి మనం స్నానం చేసినాం వ్రత పరిపాలనం అథవా దానం వ్రతాలు పెద్ద పెద్ద వ్రతాలు ఆచరిస్తా ఉపవాసాలు ఉంటాం ఓ లక్షపత్రి పూజలని లక్ష తులసి పూజలని సింధూరం పూజలని ఆ పూజలని తోమాలార్చన లేకపోతే సూర్యోదయాత్తు సూర్యాస్తమన సేవల వరకు ఓ రోజు అస్తమన సేవలు సూర్యోదయ సేవలు ఇన్ని పూజలు ఓ జపాలు అర్చనలు అవి ఇవి చేస్తూ ఉంటాం వ్రత పరిపాలనం దానం కొంతమంది ఇంకా దానాలు చేస్తూ ఉంటారు అనమాట దొరికిన చోటల్లా ఒకరికి దానం చేస్తూ ఉంటారు మన సంస్కృతిలో రెండు పదాలు ఉన్నాయి దానము ధర్మము అని రెండుంది దాన ధర్మాలు కదా రెండు ఒకటి కాదండి దానము అనంటే మనం యోగ్యుడైనటువంటి వాడికి చదువుకున్నటువంటి వాడికి బ్రాహ్మణుడికి మనము మన యొక్క బాధలు ఇతి బాధలు తొలగిపోవాలని తేవత జప తర్పణ హోమాలు నిర్వహించుకుని అతనికి ఇచ్చేదాన్ని దానము అని అంటారు ఏతద్ దాన సాఫల్యత సిద్ధ్యర్థం దానం యొక్క సాఫల్యత సిద్ధించాలని అంటే ఒక ఇంటికి పురోహితుడు వస్తే ఆ పురోహితుడికిచ్చేది దానం వివాహ సమయంలో అల్లుడు గారికి ఇచ్చేది కన్యా దానం అర్థమైన వీటిని దానం అంటారు కాబట్టి దానం అంటే అవి ధర్మం అంటే ఏంటి తెలుసండి అమ్మా ధర్మం చేయండి అమ్మ దానం చేయండి అమ్మా అని రాడువాడు వాడు ఏమంటాడు ధర్మం చే దానానికి వాడు యోగ్యుడు కాదు వాడికి చదువు లేదు సంధ్య లేదు అర్హత లేదు ఏ రకంగానూ వాడు ఉపయుక్తుడు కాడు కానీ ధర్మం పుచ్చుకున్న దానికి ఏంటంటే అమ్మా ధర్మం చేయండి అమ్మా ధర్మం అంటే మనం వాడి యొక్క స్థితిని గతిని దృష్టిలో పెట్టుకుని అయ్యో వాడు మనలా ఈ సమాజంలో జీవిస్తున్నాడు కానీ దారిద్ర్యంతో బ్రతుకుతున్నాడే పరమాత్మ వాడికి నా వంతు సహాయం నేను చెయ్యాలి అది నా కర్తవ్యము అనే భావనతో వీడికి తోచింది యథాశక్తి చేస్తాడు దాన్ని ధర్మం అంటారు కానీ దానం విషయంలో మీ ఇష్టానుసారంగా దానం చేయడానికి లేదు బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి పెద్ద రుద్రాభిషేకాలు చేసుకుని వెళ్ళేటప్పుడు పంతులు ఎంతో బాగా చేశారు మళ్ళీ మళ్ళీ మీరు మా ఇంటికి రావాలి కాబట్టి పదకొండు రూపాయలు ఉంచుకోండి దానం మన ఇష్టానుసారంగా ఇచ్చే దానం కాదు ఏ కర్మకు ఏ క్రియకు ఏ రకమైనటువంటి ద్రవ్యాన్ని ఎంత ఇవ్వాలో అది శాస్త్రం చెప్తుంది శాస్త్ర విధిని అనుసరించి మనం చేయవలసింది దానం మన అనుసరించి చేయవలసింది ధర్మం కాబట్టి శాస్త్ర విధి ఇది మన మనం చేయించుకున్నటువంటి కర్మలకి అతను చేసినటువంటి విధి విధానాలకి ఏ రకమైనటువంటి దానం చేయాలో ఆ దానం చేస్తేనే ఆ దేవత తృప్తి పొందుతుంది అది సత్యం బ్రాహ్మణులు బాధపడకూడదు కానీ ఇప్పట్లో ఏంటంటే అసంతుష్టో ద్విజ నష్ట సంతుో రాజా నష్ట అక్కడ బ్రాహ్మణ్యం పోయింది బ్రహ్మత్వ నిష్ట పోయింది వేదస్థితి పోయింది వైదికంగా జీవించే విధానం దెబ్బతినింది కాబట్టి అక్కడ శాస్త్రం వాడిని ఖండిస్తుంది ఒకవేళ ఆ తప్పు వాడు చేసినా దాన్ని సవరించే హక్కు మనకెవరికీ లేదు అర్థమైందండి తస్మాభ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కూర్యాం నా శ్రీలంకీ ఈ మీరు వాడిని పరుషంగా మాట్లాడి ఆ పంతులు గారు అండి మనం అనడానికి సరిపోం మనం అన్నామా వాడు చేసే తప్పులు పాపాలని మన ఇద్దరికి చుట్టుకుంటాయి గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు అలాగ నువ్వు సద్బ్రాహ్మణులకి లేకపోతే సాధు సాధుసంతుల్ని లేకపోతే మహాత్ముల్ని పెద్దవాళ్ళని పండితుల్ని ను గౌరవించి దాన ధర్మాలు చేసిన పెద్ద పెద్ద గుళ్ళు కట్టించిన పెద్ద పెద్ద సత్రాలు చావళ్ళు కట్టించిన అన్నదానాలు చేసిన ఏచ్చేసిన వ్రత పరిపాలనం అథవాదానం శంకర్లు అంటున్నా ఇవన్నీ చేసిన జ్ఞాన విహీన సర్వమతేన ముక్తి భజతి నా జన్మశత ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు పుణ్యఫలాలు వస్తాయి వాటిని అనుభవించడానికి కొత్త కొత్తగా నువ్వు పుణ్యజన్మలు ఎత్తాలే తప్ప మోక్షం అనేది రాబాయ్ మోక్ష ప్రసంగం తీసుకొచ్చారు ఇక్కడికి ఇంతవరకు కూడా ధర్మ అర్థ కామాల విచారణ చేశారు ఇప్పుడు మెల్లగా పదిహేడు శ్లోకంలో మోక్షం దగ్గరికి ముట్టుకుంటారన్నమాట ఆయన వివేక చూడమణిలో కూడా అదే అన్నారు పఠంతు శాస్త్రాన్ని యజన్తు దేవాన్ కుర్మాణి భజన్ దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి నతి బ్రహ్మశతాంతలేపి అంటే ఒక సృష్టి ప్రళయం అయిందనుకోండి అది బ్రహ్మగారికి రాత్రి ఒక సృష్టి ప్రళయం అవ్వాలంటే ఏంటి తెలుసండి అరవై క్షణాలు ఒక నిమిషం అవ్వాలి అరవై నిమిషాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ప్రమాణం ఇలాంటి రోజులు ఏడైతే ఒక వారం ప్రమాణం ఇలాంటి వారాలు రెండైతే ఒక పక్షం ఇలాంటి పక్షాలు రెండైతే ఒక మాసం ఇలాంటి మాసాలు రెండైతే ఒక ఋతువు అవునా ఇలాంటి ఋతువులు ఆరైతే మూడైతే ఒక అయనం ఇలాంటి అయనాలు రెండైతే ఒక సంవత్సరం ఇలాంటి సంవత్సరాలు కనుక అరవై అయితే ఒక కాలచక్ర ప్రమాణం ఈ అరవై సంవత్సరాల కాలచక్రం ఓ గిరగిరగిరగిరగిరగిరా ఇన్నిసార్లు తిరిగింది అనుకోండి అయితే నాలుగు లక్షల ముప్పై రెండు అవుతుంది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలైతే ద్వాపరయుగం అవుతుంది పదిహేడు లక్షల చిల్లరైతే త్రేతాయుగం ముప్పై లక్షల చిల ముప్పై లక్షల చిలరైతే సత్యయుగం ఇప్పుడు మొత్తం అంతా కలిపి అరవై నాలుగు లక్షల చిలరవుతుంది ఇదంతా అయితే ఒక మహాయుగం అవుతుంది ఇలాంటి యుగాలు వందైతే ఒక మన్వంతరం ఇలాంటి మన్వంతరాలు పూర్తి అవ్వాలి అవుతూ ఉంటే అప్పుడు ఒక ప్రళయం వస్తుంది ఆ ప్రళయం వచ్చిందనుకోండి అప్పుడు అదేమవుతుంది ఒక రాత్రి బ్రహ్మగారికి అలాంటిది సృష్టి కనుక జరిగిందనుకోండి అది ఒక పగలు అంటే ఒక అయినట్టు ఇంతా కూడా లీనమైపోతే ఒక రాత్రి మళ్ళీ పుట్టుకొస్తే అది పగలు ఇలాంటి రోజులు బ్రహ్మగారికి మూడు వందల అయితే ఒక సంవత్సరం అలాంటి సంవత్సరాలు వంద అయితే ఒక బ్రహ్మగారి ఆయుష్ అలాంటి బ్రహ్మలు వంద మంది పుట్టి చచ్చినా నీకు మోక్షం రాదురా ఇవి చేసుకుంటూ తిరుగుతూ ఉండడమే కురుతే గంగా సాగర గమనం వ్రతరిపాలనం అథవా దానం జ్ఞానవిహీన సర్వమత ముక్తి భజతిమ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్ సే మరి అయితే రండి మరి ఇవన్నీ చేయడం ఎందుకండి డైరెక్ట్గా మోక్షం గురించి తాపత్రయపడితే పోలే ఆ పోలేకనే ఇక్కడ కూర్చుని అడవడం అన్న మరి కర్మ వ్రతాలు జపాలు దానాలు క్షేత్రాటను ఇవన్నీ దేనికండి మోక్షం ఇదేమి ఇవ్వలేదు మరి దేనికి శ్రీశైల శిఖరం దృష్్యా పునర్జన్మన విద్యతే శ్రీశైల శిఖరం పైకి ఎక్కాం అర్థమైందా అయితే అక్కడి నుంచి ఆ నంది యొక్క చెవులు పైన చేపెట్టి అక్కడి నుంచి చూడాలి అలా చూడాలి చూస్తే ఇక్కడ శ్రీశైల శిఖరం కనపడాలి మనకు పునర్జన్మన విద్యతే ఇంకో జన్మ లేదు అంటే అసలు జ్ఞానము ఈ సాధన ఈ తపస్సు ఈ ఆత్మస్థితి వెళ్ళి ఏమిటి శాస్త్రవాక్యాలు ఏమైపోవాలి ఆలోచించండి సరే మరి ఆ వాక్యానికి ఏంటి అబద్ధమా కాదు అది నిజమే మరి ఏంటనంటే మోక్షము అనే పదాన్ని మన శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చాలా విలక్షణంగా వాడాయి వైకుంఠాన్ని చేరుకుంటే నీకు మళ్ళీ జన్మలేదు కైలాసానికి వెళితే ఇంకా మళ్ళీ జన్మలేదు అని అంటుంది కదా బాగా చూడండి ఇవన్నీ లోకప్రాప్తి లింగాష్టకమిదం పుణ్యం ఎఫ్ పఠేత్ శివ సన్నిధ శివలోకమోతి శివేన సహ మోదతే శివలోకాన్ని పొందుతాడు శివేన సహ మోదత్ ఎప్పుడు దానికి పైన ఒక క్లాసు పెట్టాడు ఎప్పుడు పెట్టాడు క్లాసు లింగాష్టకమిదం పుణ్యం ఇదం పుణ్యం లింగాష్టకం పఠనం ఈ లింగాష్టకాన్ని పఠనం చేయడం పుణ్యం ఎక్కడా శివ సన్నిధ శివుడి దగ్గర కూర్చొని చెయ్యాలి ఎక్కడున్నాడు శివుడు చెప్పండి అంటే శివుడిని మనస్సులో ధారణ చేసి ఆ లింగాష్టకం పూర్తి తాత్పర్యాన్ని అర్ధాన్ని గ్రహించి మనసు నిలకడగా ఉంచుకొని అఖండమైన భక్తితో కనుక శివుడినే స్మరిస్తూ చేస్తే శివలోకమవాప్నోతి శివలోకాన్ని పొందుతాడు కైలాసం శివేన సహమోదతే శివేన సహమోదతే అంటే నాకు కూడా అక్కడ సీట్ వచ్చేస్తున్నమో నేను శివుడిని అనుకుంటాడు వాడు కాదది శివలోకంలో వాడు ఉంటున్నాడు అని అంటే మోక్షం అని కాదక్కడ దాన్ని లోకప్రాప్తి అని అంటారు అర్థమైంది కదా ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ గమనించండి ఈ పుణ్యాలతోటి వాడు ఏం చేస్తున్నాడంటే పుణ్యమైనటువంటి లోకాలని పొందుతున్నాడు వాడు యదా కర్మచితో లోక క్షీయతే తదా తదాముత్రాపి పుణ్య చితో లోక క్షీయతే క్షీణే పుణ్యే లోకం విశంతి అర్థమైందా ఇక్కడ నుంచి పుణ్యాన్ని మూటగట్టుకుని అక్కడికి వెళుతున్నాడు ఎందుకంటే పుణ్యకర్మలు చేశాడు ఆ లోకానికి వెళ్తున్నాడు ఎవడైతే ప్రతిరోజు నిత్యం విష్ణు సహస్రామం పారాయణం చేసి తులసీలతో అర్చన చేసి తులసిమాల వేసి అన్ని భగవంతుడికి అన్ని ఆరాధన చేసి వాడు మౌనంగా ఉంటూ జపధ్యానాలు చేసుకుంటూ జీవితం అంతా ఆ మహావిష్ణువుని స్మరిస్తూ అలా బ్రతికినటువంటి వాడికి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి వస్తుంది బాగా ఆలోచించండి వాడు వైకుంఠానికి వెళ్ళాడనుకోండి దాన్ని మోక్షము అనుకోకూడదని వాడి యొక్క పుణ్యకర్మలకి వచ్చినటువంటి ఫలప్రాప్తి లోకప్రాప్తి అర్థమైంది అని వాడు వెళ్ళాడు అక్కడ వైకుంఠంలో మహావిష్ణువు దర్శనం జరిగింది అక్కడ ఉన్నాడు అక్కడ వాడి యొక్క పుణ్యమంతా అక్కడ వినియోగించుకున్నాడు క్షీణే పుణ్యే మర్త్య లోకం విశాంతి పుణ్యమైపోగానే మళ్ళీ పడిపోతున్నాడు ఎక్కడికి ఇక్కడ మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయించి పడిపోతున్నాడు అది మీరు కైలాసం వెళ్ళినా వైకుంఠం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అని అంటే కైలాసానికి వెళితేనేమో శివుడు జపంలో తపస్సులో ఉన్నాడు వైకుంఠానికి వెళితేనేమో అక్కడ మహావిష్ణువు అనంతశైన్యంలో పడుకున్న ఆయన ఒక యోగముద్రలో ఉండి ఆయన ఎవరినో ధ్యానం చేస్తున్నాడు బ్రహ్మలోకానికి వెళ్తే గారు జపం చేస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు వీళ్ళెవరి గురించి ధ్యానం చేస్తున్నారు హరిహర బ్రహ్మాదులు ధ్యానం చేసేటువంటి స్వరూపం ఏమిటి తెలుసా పరబ్రహ్మతత్వం మీద వాళ్ళు మోక్షం పొందాలని వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడుతున్నారు అయితే ఒకటి ఏంటనంటే మనం ఒడ్డున పడాలంటే ఒడ్డున పడ్డవాడు కాళ్ళు పట్టుకున్నాం అనుకుంటే వాడు విడిచికి మనకి కాబట్టి విష్ణువుని శివుణ్ణి మన వాళ్ళు ఎందుకు పట్టుకోరని అంటున్నారు అంటే వాడు ఒడ్డున పడ్డానికి వాడు తీవ్రమైనటువంటి యోగ సాధన తపస్సు వాడి యొక్క ఉన్నాడు అనుకోండి వాడిని గట్టి పట్టుకున్నాడు అనుకోండి వాడు విడ్చుకుపోతాడంతే మీరు వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా అక్కడ కూడా ఇదే ఆత్మజ్ఞానాన్ని పొందితేనే మోక్షం వస్తుంది లేకపోతే లేరు ఏ లోకానికి వెళ్ళినా నా యొక్క నిజస్వరూపాన్ని నేను తెలుసుకోకుండా గనక ఎక్కడ తిరుగుతున్న వ్యర్థం అందుకే ఇక్కడ శంకర్లు అంటున్నారు కురుతే గంగా సాగర గమనం వ్రత ధ్యానం దానం ఇవన్నీ కూడా పుణ్య ఫలితాలనిస్తాయి లోకప్రాప్తినిస్తుంది కానీ మోక్షాన్ని కాదు సుమా ముక్తిని కాదు ముక్తి అంటే ఏదో అయిపోయేది కాదు అయి ఉన్నదాన్ని గ్రహించడమే ముక్తి నా యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని గ్రహించాలి అది ఎలాగా ఏంటి అసలు ఎలా ఉంటాడు ఏంటనేటువంటిది ఒక విచారణ చేయి మళ్ళీ లోక విచారణ చేయిస్తున్నారని త్యాగరాజు కృతిలో కూడా ఒకటి ఉంది ఇలలో కలదా మోక్షము మనస ఇందువదన రాముని దయలేదు అంటే భగవద్ అనుగ్రహం లేకుండా వాడికి మోక్షం వస్తుందా రాజు భగవద్ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన అధవా దానం చేస్తే భగవద్ అనుగ్రహం వస్తుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎలాగైతే ఒక తాడు తీసుకుని ఇలా చుడితే బంధం ఇలా తీస్తే ముక్తి ఇప్పుడు మనం ఈ వ్రతాలు దానాలు పూజలు హోమాలు జపాలు క్షేత్రాటన అన్నీ సత్కర్మలన్నీ చేస్తామా ఆ కర్మ చేసేటప్పుడు మన భావన ఎలా ఉంటుందో దాని ఫలితం అలా వస్తుంది భావం తద్భావతి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కాదు సత్కర్మలు ఆచరించిన తర్వాత మనిషి కర్తగా యజమానిగా నిలబడి అక్షంతలు తీసుకొని ధారపోస్తాడు దేవుడికి ఒక హోమమైన ఒక యజ్ఞమైన ఒక జపమైనా ఒక వ్రతమైనా ఒక దానమైన గమనించండి మీరు ఏది చేసినా మన హిందూ ధర్మంలో ఆఖరి అక్షంతలు తీసుకుని అనేన పూజన మయాకృతేన పూజనేన భగవాన్ సర్వాత్మక భగవతి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవత సుప్రీత సుప్రసన్నా వరదాతు ఏతత్ పూజాఫలం సమస్తం సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు అది నిజమైన భావంతో అలా చేశారనుకోండి కర్మ నేను చేశాను ఆ కర్మని నేను కాదు కర్తని నువ్వే అని ఆ పరమేశ్వరుడికి వదిలేసావనుకోండి ఇప్పుడు నేను దేన్ని ముట్టుకోకుండా దేన్ని అడగకుండా దేన్ని ఆశించకుండా అక్షంతులు తీసుకుని పరమేశ్వరార్పణమని విడిచిపెట్టాననుకోండి ఆ కర్మకు ఫలితం రావాలి కదండి ఆ ఫలం వస్తుంది అది మన మీద పడుతుంది అదేంటంటే ఇచ్చేసినా కూడానా వస్తుంది ఆ ఫలం మోక్షానికి ఉపయోగపడుతుంది నిర్లిప్తుడవై ఉండి కర్మన ఆచరించావు దాని ధారపోసావు ఇప్పుడు దాని ఫలితం ఏమిటి తెలుసు అండి భగవంతుడు మనకిస్తాడు చిత్తప్రసాదం ఏమిటి అంతఃకరణ శుద్ధి అనే ఫలితం వస్తుంది అర్థమైంది దాన్ని రమణ మహర్షి చిత్తశోధకం ముక్తి సాధకం కార్యముత్తమం పూజనం జపచి క్రమా జగతీయు సనం అష్టమూర్తిభృవం కామనస పూజనం జప చింతనం క్రమాత్ క్రమాత్ రెస్పెక్టివ్లీ శరీరంతోటి పూజ తోటి జపము మనసు తోటి ధ్యానము ఆ పరమేశ్వరుణ్ణి సర్వే సర్వత్ర మనం నిర్ పూర్తిగా భజించి సేవించి జపించి ఆయన గురించి మనం జీవించి పరమేశ్వర ఇది నా కోసం కాదు యద్త్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధన అని మనం కనుక అర్పణ చేస్తే ఆ సమర్పణ చేస్తా చూశారండి అదే మనకు ఎలా వస్తుందో తెలుసా ఫలం ఆ శుద్ధి అవుతుంది త్యాగరాజస్వామి వారు కూడా ఒక జ్ఞానమోసగ రాధా సుజ్ఞానమొసగరాదా రాముణ్ణి అడుగుతాడు అయ్యా జ్ఞానమోసగరాదా సుజ్ఞానమోసగరాదా రెండిటికీ తేడాలు చెప్తారాయన మళ్ళీ కీర్తనలో ఎందుకు నాకు ఇవ్వవు నేను అర్హుడుగా ఉన్నాను దానికి నీ నామముచ్చే నా మది నిర్మలమై ఉన్నది రామ నీ నామాన్ని జపించి జపించి జపించి జపించి నా మది నా మనస్సంతా కూడా పవిత్రమైపోయింది ఇప్పుడు నువ్వు అందించే జ్ఞానానికి నేను అర్హుణ్ణి దా ఇవు అంత ధైర్యంగా మాట్లాడే సరే జ్ఞానానికి సుజ్ఞానానికి తేడా చెప్పాడు జ్ఞానము సుజ్ఞానం అంటే ఏంటంటే పరమాత్ముడు జీవాత్ముడు పదునాలుగు లోకంబులు సుర కిన్నర కింపురుష నారదాది మునులు పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖదాత అంటే పరమాత్ముడు జీవాత్ముడు పదునాలుగు లోకములు సుర కిన్నర కింపురుష నారదాజమునులు ఇవన్నీ కలిసింది లోకాలు దీన్ని జ్ఞానము అన్నాడు సుజ్ఞానము అంటే ఏంటి పరిపూర్ణ నిష్కలంక నిరవధిసు అది సుజ్ఞానం సుష్టు జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పరిపూర్ణమైన తత్వాన్ని నాకు వసగొచ్చు కదా ఎందుకు నీ నామముచ్చే నా అది నిర్మలమయ్యున్నది నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇప్పుడు నేను నిశ్చలమైన తత్వంలో ఉన్నాను నాకు జీవన్ముక్తిని ఇవ్వలేవా అందుకనే ఇల లోకల మోక్షము మనస ఇందువదన రాముని దయలేనిది కాబట్టి భగవద్ అనుగ్రహం లేకపోతే అంతఃకరణ శుద్ధి రాదు అర్థం చేసుకోండి అంతఃకరణ శుద్ధి లేకపోతే వైరాగ్యం ఉండదు వైరాగ్యం లేకపోతే వివేకం ఉండదు వివేకం లేకపోతే మోక్షం కాదు కదా బంధంలో ఉండిపోవలసిందే కాబట్టి మోక్షానికి భూమిక ఏమిటి వివేకము అర్థమైందా వివేకం ఉంటే మనకు సత్యాన్ని మనం పట్టుకుంటాం అసత్యం తనంతా వదిలిపోతుంది సత్యాన్ని పొందితే మోక్షం కాబట్టి ఆ వివేకం కలగాలి అని అంటే మనకేముండాలి వైరాగ్యం కావాలి వైరాగ్యం ఉండాలంటే ఏమిటి లోకంలో నాకు అంటే నేను చేసే కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే నాకు వైరాగ్య బుద్ధి వస్తుంది నేను చేసే కర్మల్ని కేవలం అల్పమైనటువంటి ఫలితాల కోసం ఏమండి మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళండి ఇది మొక్కొండి అయిపోతుందని అంటారు మొక్కుకొని మనం అక్కడ పెద్ద అభిషేకం చేసి మొక్కుకున్నాం అనుకోండి గమనించండి అక్కడ ఒక వెయ్యి రూపాయలు కట్టి పెద్ద అభిషేకం చేసి అక్కడ కూర్చున్నాం శుభ్రంగా అక్కడ అభిషేకం చేసుకున్నాం ఆ తర్వాత ఏం కోరుకున్నామంటే పరమేశ్వర నాకు ఈ ఆస్తి అనుకుంటున్నాను ఇది కలిసి రావాలనుకున్నారనుకోండి ఖచ్చితంగా వస్తుంది ఎందుకని ఆ కర్మకు ఫలం అక్కడ వస్తుంది ఎంత కర్మో అంత ఫలం వస్తుంది కానీ అంత అమూల్యంగా పరమేశ్వరుని మనం ఏంటంటే చాక్లెట్ల కోసం బఠానీల కోసం మిఠాయిల కోసం చంటి పిల్లాడికి మనం కనుక వంద రూపాయలు నోటిచ్చామనుకోండి చిన్న పిల్లాడు వాడికి విలువ తెలియదు వంద రూపాయల నోటు ఇచ్చాం వాడు జోబిలో పెట్టుకున్నాడు అలా రోడ్లో తిరుగుతున్నాడు ఈ బెల్లం మిఠాయిలు అచ్చులమ్మే వాడు వచ్చాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు నాకు ఇవా అంటాడు డబ్బు కావాలంటాడు ఇదిగో తీసిస్తాడు వీడు వంద రూపాయలు ఇచ్చేస్తాడు వాడు ఏం చేస్తాడు దొరికింది అయితే వంద రూపాయలు తీసుకున్నాడు అచ్చు పట్టేస్తాడు వాడికి అచ్చే విలువ వంద రూపాయల విలువ ఏమైనా లేదు అది ఒక కాగితంలాగా అసలు వంద రూపాయల విలువ ఎంత గొప్పది వీడికి తెలియదు ఒక బెల్లపు అచ్చు కోసం వంద రూపాయలు ఇచ్చేసాడు అలాగనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంత దూరం శ్రీశైలం వచ్చి మనం కూర్చొని అర్చించుకునే అవకాశం దొరికి నాకు ఆస్తి కలిసి రావాలని అడుగుతున్నాం పోనీ ఆ ఆస్తి ఏమైనా నీతో వచ్చేదా అస్థికలు కూడా నీతో రావే ఇక్కడ అస్థికా సంచయనం చేసి ఎముకల్ని కూడా ఏరి తీసుకెళ్ళి గంగలో కలిపేస్తారే నీ ఆస్తి ఏమన్నా వస్తుందా పవనో నివసతి దేహే తావ్ పృచ్చతి కుశల గేహే గతవతి వాయో దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే మనం చనిపోయిన తర్వాత కాల్ చేసిన తర్వాత బూడిదైపోతుంది కదా ఒకరోజు దాన్ని అస్థికా సంచయనం అంటారు అంటే ఎముకలు అని అర్థం ఆ ఎముకలు ఏరుతారు కదండి కుండలో పెట్టి తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ చూడండి ఈ అస్థికలే మన వెంట రానప్పుడు ఈ మన వెంట వస్తుందా కానీ భగవంతుడి దగ్గర కూర్చుని పవిత్రమైనటువంటి ఒక యజ్ఞము జపము హోమము ఒక తపస్సు ఒక వ్రతము జపము ఏదో చేసుకున్నాం అనుకోండి దాని అల్పంగా మనం వాడుకుంటే అంత మహత్తరమైనటువంటి కార్యం కాస్త అల్పమైన ఫలానికి పరిమితం అయిపోతుంది కూడా చాలా ఈజీ అండి వాడికి మనం అంతఃకరణశుద్ధి ఇవ్వాలంటే చాలా ఆలోచించాలి ఇది ఆ పట్టుకుపోతాం అర్థమైందా మీకు కూరగాయల షాపు ఉందనుకోండి ఈ ప్రతి కూరగాయల్లో దెబ్బతిన్న కూరగాయలు ఉంటాయి కదండి అవన్నీ కలిపి పుచ్చు సచ్చు అన్నీ ఒక బొట్టలు వేసి బయట పెడతాడు ఆ వస్తుంది దేం దీని దగ్గర తల పెట్టి మూతి పెట్టింది అనుకో దెబ్బ కొడతాడు అది ఆ పుచ్చు పుచ్చు కూరగాయలు బొట్లు పెట్టింది అనుకోండి తినేసిపో అంటాడు మనం కూడా పశువులాగా పుచ్చు ఫలితాలన్నీ తెచ్చుకుంటున్నాం భగవంతుడి దగ్గర నుంచి అసలైన విషయాలకి దూరం అయిపోతున్నాం కారణం మమమాయా దురత్యయా కాబట్టి దేవతార్చన కానీ పూజ కానీ జపం కానీ వ్రతం కానీ దానం కానీ హోమం కానీ యజ్ఞం కానీ క్షేత్రాటనం కానీ ఇవన్నీ కూడా మనకు ఒక కర్మ అర్థమైంది ఇవన్నీ కూడా కర్మలే కానీ కర్మని ఇలా తిప్పుకున్నాం అనుకోండి బంధిస్తుంది ఇలా విప్పామనుకోండి విముక్తుని చేస్తుంది మనం ఇలా తిప్పుకునే ప్రయత్నం చేయడంలోనే ఫలితాలని కోరుకుంటున్నాం అసలు నాకు ఫలితం కాదు కదా పరమాత్మ అసలు కర్తనే నేను కాదు నాహం కర్త నేను కర్తను కాను నువ్వే కర్తవి. కాబట్టి నాకు ఈ కర్మకే సంబంధం లేదు ఎద్త్కర్మ కరో మీ తత్ది అఖిలం శంభో తవారాధనం నిన్ను ఆరాధించాలి నా కర్తవ్యం నేను ఆరాధించాను బస్ అంతే అని కనుక అక్షంతలను అక్కడ విడిచిపెట్టామనుకోండి అదేం తెలుసా ఇలా విముక్తి పొందడానికి కావలసిన అంతఃకరణ శుద్ధి మనకు వస్తుంది తద్వారా వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే ఏంటి ఇక్కడ శంకర్లు అంటారు సురమందిరతరు మూల నివాస భూతలం అజినం వాసర్వపరిగ్రహ భోగత్యాగ దేవతారామాల్లో అంటే ఏదన్నా దేవాలయాలు సత్రాలు చావళ్ళు అక్కడ ఉంటుంటాడు ఎక్కడో చెట్టు నీడను ఉంటాడు వాడు శయ్యా భూతలం అజినం వాస ఏదో ఇంకా దర్భం దర్భాసనం వేసుకుంటాడు పడుకుంటాడు లేకపోతే భూమి మీద అలా పడుకుంటాడు సర్వపరిగ్రహ భోగత్యాగ అన్నిటినీ పక్కన పెట్టేశాడు సకల భోగాల్ని పక్కన పెట్టాడు సమస్తాని త్యజించాడు వాడికి సుఖం అంటూ భౌతిక సుఖం లేదు కానీ ఆంతరంగికమైనటువంటి నిర్లిప్త వైరాగ్యము ఆనందం అసలు వాళ్ళకి లేదు బయట వాడి వాళ్ళకెన్సేపటికి భయం అందుకే భర్తృహరి చాలా అద్భుతంగా చెప్తారాయన భోగే రోగ కులే చుతి భయం విత్తేపాల భయం భగం మనం బాగా అనుభవించాలనేటువంటి భోగ బుద్ధితో కనుక వస్తువుల మీద పడ్డామనుకోండి భోగే రోగ భయం మనకు కూడా ఈ వస్తువులు ఎలాంటివినంటే మొట్టమొదటి ఆనందం తర్వాత ఉండదండి ప్రపంచంలో మీరు చూడండి కొత్తగా ఎవరైనా కారు కొనుక్కున్నారంటే ఫస్ట్ టైం జీవితంలో ఎవరైనా కారు అడిగారనుకోండి ఏముండోయి నా ప్రాణం అడిగిన ఇస్తే కానీ కారుని ఉండోయి వాడికి అంత ఇది ఉంటుంది అదే వస్తు మీరు గమనించండి వీడు వాడగా వాడగా వాడగా ఒక రెండు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయింది అనుకోండి అప్పుడు వీడు తలుపు తీసే విధానం కానీ వేసే విధానం కానీ ఇటువంటి విధానాలు మారిపోయాయి అప్పుడు ఈ కారు మీద ఏమైపోయింది పోయింది విషయం యొక్క గొప్పతనం అదే మనల్ని ఆకర్షిస్తుంది బంధిస్తుంది ఆ తర్వాత అలవాటు చేసి అది పోతుంది మనం మటుకు పడి కొట్టుకోవాలి అంతే ఈ లోకంలో ఏదైనా అంతే ఏదైనా కొత్త ధనమే తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అయిపోగానే అలవాటు పడిపోతే పోతుంది ఈ లోకంలో ఏ విషయాలైనా ఏ వస్తువులైనా ఏ వ్యక్తులైనా మొట్టమొదటి నన్ను చూసేటప్పుడు ఆశ్రమానికి వస్తారనుకోండి నన్ను చూశారనుకోండి రెండో అనుకోండి మూడో రోజు నాలుగో రోజు కూర్చోడంది ఏముంటుంది మీరు కూర్చునే ముందు వచ్చి కూర్చుంటారు రండి స్వామి కూర్చుంది ఏమైనా ఏ వ్యక్తి అయినా ఏ సందర్భమైనా అది కొత్తలో ఆకర్షిస్తుంది బంధిస్తుంది అందులో పడేస్తుంది ఆ తర్వాత దాని యొక్క యథార్థ స్వరూపం బయటపడుతుంది సో వాటిని విడిచిపెట్టి ఎవడైతే అర్ధం చేసుకుని గ్రహించి ఎదిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎవడైతే భోగాల్ని అర్థం చేసుకుని ఎదుగుతాడో భోగాల్ని త్యాగం చేయాలంటే వదిలేమని కాదు అర్థం అక్కడ భోగత్యాగము అని అంటే వదిలేయాలని కాదు అర్థం అక్కడ పర్ఫెక్ట్గా అలా తీసుకోకూడదు భోగ భోగాలని వాటి యొక్క అనిత్యత్వాన్ని గుర్తించి ఎదిగామనుకోండి కశ్య సుఖం న కరోతి విరాగ వాడికి వైరాగ్యం ఎందుకుండదు ఆ వైరాగ్యం ద్వారా ఆనందం ఎందుకుండదు చూడు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వైరాగ్యం వల్ల మనిషి అభయము ఒక స్థైర్యము ఒక రకమైనటువంటి మానసిక ప్రసన్నత ఉంటుంది వైరాగ్యం ఉంటే మీ దగ్గర గమని ఆయన అన్నాడు స్వామిని ఆస్తి ఎంత తెలుసా నాకు మూడు వందల డెబ్భై కోట్లున్నాయి ఏమనుకుంటున్నారు నేనేమనుకోవట్లేదు సరే ఎక్కడుందని అడిగాను స్విస్లో ఉందన్నాను సరే నీకు అడుక్కునేవాడికి పెద్ద తేడాన్నాను అదేమిటన్నాడు స్విస్ బ్యాంక్లో ఎక్కడో స్విట్జర్లాండ్లో నీ పేరు మీద మూడు వందల డెబ్భై కోట్లుంది ఇక్కడేం లేదు నీ చేతిలో ఒక్క పైసా లేదు కొనేవాడికి పైసా లేదు నీకు అడిగి తేడా ఏంటి నీకు అవసరమైతే నువ్వు స్విస్ బ్యాంకు వెళ్ళి అడుక్కోవాలి నా డబ్బు అక్కడుంది నాకు ఇవ్వండి అని అడుక్కునేవాడు ఎంత ఎవరిని అడుగుతాయండి పర్సన్ అని ఉంటుందా చెప్పండి ఎవరిని పడితే వాడిని అడుక్కోవచ్చు నువ్వేం చేయాలి ఎక్కడ దాచుకున్నావో వాడి దగ్గరికే వెళ్ళి అడుక్కోవాలి నాకు ఉంది ఉంది మూడు వందల కోట్లు ఉందనే భ్రమతో బ్రతుకుతున్నావు కానీ మూడు వందల డెబ్భై కోట్లు ఈ క్షణాలు నీకు అనుభవానికి ఉందా లేదు ఒకవేళ అంత కోట్లు ఎదురుగుండా పెట్టుకుంటే నీ ఆకలి తీరుతాయా నీకు నిద్ర పట్టేస్తుందా అసలు పట్టదు నిద్ర దాన్ని చూస్తూ చూస్తూ రాత్రంతా పడుకోగలడా పడుకోలే కాబట్టి వైరాగ్యం అనేది గమనించండి మనిషి వదిలించుకొని ఒడ్డు ప్రయత్నించాలి తగిలించుకొని తంటాలు పడుతున్నాడు వీడు వదిలించుకుని ఒడ్డున పడరా అని మన మనం తగిలించుకొని తంటాలు పడే ప్రయత్నం చేస్తాం అంతా శంకర్లు అంటారు అబ్బాయి ఆ వైరాగ్య స్థితిలో నిలబడ్డ వాడికి ఎలా ఉంటుంది తెలుసా యోగరతో భోగరతో సంగరతో ్రహ్మణి రమతే చి నందే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూమతే సంప్రాప్ సీ రక్షే డుకృం క